శరయోభవే ప్రణవహను ఓకారమే ధనస్సు అంటే ఇటునటు చెల్లా చెదరుగా తిరుగుతూ సంసారంలో పరిభ్రమిస్తూ దుఃఖపడుతూ ఉండే దుఃఖానికి హేతు అవుతూ ఉండేటువంటి మనస్సుని మీరు ఆ బ్రహ్మ అనే లక్ష్యమునందు ప్రవేశపెట్టవచ్చు బ్రహ్మ ఎక్కడ మనస్సు ఉందో అక్కడే ఉంది బ్రహ్మ ఆత్మ చైతన్యం రూపంగా మనస్సు అనేది ఇక్కడను బ్రహ్మ స్వర్గంలోనూ అలాగేం కాదు మనస్సు ఇప్పుడు తరంగం ఎక్కడ ఉంటుందో సముద్రం అక్కడే ఉంటుంది మన తరంగము సముద్రం నుంచే పుడుతుంది అసలు తరంగం వేరే ఏమీ లేదు సముద్రంలోనే వచ్చిన స్పందనకి తరంగం పేరు సో అదేవిధంగా ఆత్మ చైతన్యము ఈ ప్రాణ ఈ ఉపాధి ఎందు ప్రకటన అవుతూ ఉన్నది ఆ ఆత్మ చైతన్యంలో వచ్చిన స్పందనకే మనస్సరిపారు ఆ స్పందన నుండియే మనకి స్పందనే థాట్ అనమాట సో థాతికి మనస్సుకి డిఫరెన్స్ ఏమిటంటే థాతి యొక్క ప్రవాహానికి మనస్సు సింగిల్ థాట్ని మనస్సు అనరు ఆ థాట్స్ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా థాట్స్ మహాప్రవాహంగా వస్తుంటే దానికి మనస్సు సో అదేవిధంగా కాబట్టి థాట్ థాతే మనస్సు ఆ క్షణంలో మనస్సు అంటే ఏమిటి ఆ క్షణంలో ఆ థాట్తే మనస్సు అనిపడు అలాగే ప్రవాహ రూపంగా వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు సుఖ దుఃఖాలు శోకమోహాలు భయము ఇవన్నీ థాట్ నుంచి పుడతాయి దట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ ఇట్ మీకు శోకం కలిగిందంటే మీరు ఆలోచించినప్పుడే మీకు శోకం కలుగుతుంది సపోజ్ ఆలోచించలేదనుకో ఆలోచించట్లేదనుకోండి ఏదో ఒక కారణంగా దాన్ని నిద్రపోవడం మూలంగానో లేకపోతే కూర్చుని జరుగుతున్న మూలంగానో ఏదో ఫర్ సమ్ రీజన్ ఆర్ రద్దర్ సపోజ్ యూ ఆర్ నాట్ థింకింగ్ అప్పుడు శోకం ఉండదు భయపడాలంటే కూడా మీరు ఆలోచిస్తేనే భయపడతారు ఏమీ ఆలోచించకుండా నిశ్చలంగా ఉందనుకోండి మనసు భయం ఉండదు అసలు మనస్సులో నేను అనేది కూడా ఒక చలనమే అహం నేను అనేది కూడా ఒక వృత్తి సో భయపడాలంటే మనిషి ఉండాలా వ్యక్తి ఉండాలా నేను ఉంటేనా భయపడేది ఒకడు ఉండాలి కదా భయపడాలంటే దుఃఖించాలంటే దుఃఖించేవాడు ఉండాలి కదా కాబట్టి అసలు ఆ దుఃఖించేవాడు ఆ భయపడేవాడు వాడే ఒక వృత్తి అహమే వృత్తి కాబట్టి అహం వృత్తి ఉండాలి ఇంకా ఫర్దర్గా అహం వృత్తికి జోడింపుగా భయాకార వృత్తి ఉండాలి అప్పటికి కానీ భయం ఉండదు కాబట్టి ఈ శోకమోహములు భయాలు ఇవన్నీ కూడా ఆ వృత్తి వృత్తి యొక్క గర్భంలో ఉంటాయి వృత్తి ఎందు నిహితమై ఉంటాయి సపోజ్ వృత్తి లేదనుకోండి వృత్తి అంటే తెలుస్తున్నాం యొక్క ఆకారానికి వృత్తి అని పేరు మనస్సు యొక్క చలనానికి సో మనస్సుకు ఒక రూపం వస్తుంది క్షణంలో దానికి వృత్తి అని పేరు సో ఈ వృత్తి లేదనుకోండి వృత్తి లేకపోతే అహం ఉండదు శోకం ఉండదు భయం ఉండదు దుఃఖం ఉండదు టైం ఉండదు స్పేస్ ఉండదు దేహం ఉండదు జగత్తు ఉండదు ఈ వృత్తి సకల జగత్తు దాని గర్భంలో ఉండదు దీని లైక్ గా కనుక ఆ వృత్తి ఉందే దోషములన్నీ ఉన్నది సంసారములు ఉండే దోషములన్నీ ఉన్నది కాబట్టి ఏంటి మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆ వృత్తిని వడేసి పట్టి అనే ధనస్సు మీదకి దాన్ని ఎక్కించి బ్రహ్మలో ప్రవేశపెట్టేయటమే చేయాల్సింది కొంచెం అభ్యాసం అవసరం సో ప్రణవో ధనుము శరోహ్యాత్మ ఆత్మ అంటే జీవ పరిచ్ఛన్న వ్యక్తి ఇక్కడ ఆత్మ అంటే సచిదానంద ఆత్మ కాదు ఆ పరిచ్ఛిన్న వ్యక్తియే శర బాణము ఇంకా లక్ష్యం ఏమిటి అంటే బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే తదు బ్రహ్మ వేదములలో ప్రసిద్ధి చెందినటువంటి ఆ పరబ్రహ్మ అది ఏ ఆత్మ చైతన్యము అది ఏ లక్ష్యము కానీ మీరు వేద్దవ్యం ఆ వేదనమును మీరు చేయాల్సి ఉంటుంది అంటే టార్గెటింగ్ ఆ లక్ష్యంలో ఈ ఆత్మను జీవ జీవ జీవుణ్ణి ప్రవేశపెట్టేటువంటి ఆ ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుంది ఇక ఆ ప్రయత్నం చేసేప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి అప్రమిత్తైన అంటే అర్థం అవుతుంది సరిగ్గా దానికి తెలుగు చెప్పాలంటే అలాగే చెప్పాలి ప్రమత్త అంటే ప్రమాదము అంటే జారిపోవుట పొర పొరబడుత తప్పు చేయుట ఇవన్నీ ప్రమాదాలు పడతాయి ప్రమాద అంటే ఇదో ఈ వీటన్నిటికీ పొరపాటు పడడం భ్రాంతి జారిపోవడం మరిచిపోవడం ఇవన్నీ ప్రమాదం అనబడతాయి శబ్దానికి ఈ లక్షణాలన్నీ ఉంటాయి కాబట్టి అది జరగకూడదు అంటే కొంచెం సావధానంగా ఉండాలి అప్రమత్తైన వేధవ్యం ఎప్పుడైనా వేధనం అలాగే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు చేతిలో గన్ని పట్టుకున్న అలా అలా చేతిలో గను రాగానే తక్కువని ఇలా ట్రెగ్గర్ నొక్కననుకోండి దానివల్ల ఏమవుతుంది మీరు టార్గెట్ని కొట్టద్దు వెళ్ళేది దాన్ని కొట్టుకుని దాన్ని టార్గెట్ చేసి అప్పుడు ట్రెగ్గర్ నొక్క కాబట్టి ముందు చెప్పాను నేను ట్రిగ్గర్ నొక్కి ముందు కూడా బోర్డును కొంత క్లీన్ చేయాల్సి ఉంటే క్లీన్ చేయాలి లోడ్ చేయాలి టార్గెట్ చేయాలి ట్రెగ్గర్ నొక్కాలి నాలుగు పనులు చేయాలి అలాగే మనస్సుని రాగద్వేషము ప్రభావం నుంచి కొంచెం తగ్గించుకుని మనస్సును శుద్ధంగా పెట్టుకుని అభ్యాసం చేత ఆ మనస్సును ఏకాగ్రం చేసి దాన్ని టార్గెటింగ్ అంటారు సో ఈ పనులన్నీ చేసి అప్పుడు ఓంకారు ఓంకారు జపం చేసినట్లయితే ఆ మనస్సు చాలా సరళంగా లీనమైపోతుంది సో అప్రమత్తైన వేద్దవ్యం భాష చూద్దాము ఎదు ధనురాది తదుచ్యతే ఎంతవరకు వచ్చాము ఓకే సో ప్రణవేన హి అభ్యస్యమాన సంస్క్రియమాన తదాలబనం అప్రతిబంధన అక్షరే అవతిష్టతే యథా ధనుషా ఆస్ ఇషు లక్ష్యే అంతవరకు వచ్చింది అంటే బాణం చేతో పట్టుకుని అక్కడ ఎదుర్కొన్న లక్ష్యం పెట్టిలా చేతో పట్టుకుని బాణాన్ని ఆ టార్గెట్ చేస్తే అది వర్క్అవుట్ బాణాన్ని చేత్తో విసిరితే టార్గెట్కి వెళ్ళదు టార్గెట్ చేయడానికి బాణాన్ని ధనస్సు మీద పెడితే పర్ఫెక్ట్గా టార్గెట్ అవుతుంది అదేవిధంగా మనస్సుని ఆత్మచైతన్యంలో ప్రవేశపెట్టాలి అంటే ధనస్సు లాంటి ఓంకారము ఆలంబనంగా ఉండాలి అది ధనస్సు ఆలంబనము టార్గెటింగ్ ఇది ఆధారము అదేవిధంగా ఓం అనేటువంటి శబ్దమును ఆలంబనంగా చేసుకోవాలి ఆలంబనంగా చేసినట్లయితే ప్రతిబంధాలు ఏమీ లేకుండగా ఆటంకములేమీ లేకుండగా ఈ పర అయ్యా ఈ మనస్సు లేదా ఈ ఈ జీవుడు పరిచ్ఛిన్న వృత్తి అహంతి పరిచ్ఛిన్న వ్యక్తి సో అక్షర పరబ్రహ్మ ఎందు నిలిచి ఉండగలుగుతాడు అప్రతిబంధేనా సో అది చెప్తూ ఏమిటి ప్రతిబంధం ఏమిటంటే దేహాత్మభావమే ప్రతిబంధము సో దేహమునందు ఆత్మభావాన్ని కలిగి ఉండటము అది పెద్ద ప్రతిబంధం మీరు ఆలోచించండి మనం దేహమే నేను అనేటువంటి దృష్టిలో ఉంటాం ఏదో కొంత కొంతసేపు తప్పదు కానీ ఆ దృష్టిని బాగా సడలించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ప్రయత్నం చేయాలి దానికి సాక్షిరూపంగా ఉంటూ మెడిటేషన్ చేస్తూ సాక్షి రూపంగా ఉంటూ ప్రయత్నం చేయాలి విషయం స్పష్టంగా తెలుసుకుని ఉండాలి వివేకాన్ని కలిగి ఉండాలి అప్పుడే దేహాత్మభావము సడలుతుంది ఇప్పుడు ఎలాగంటే చిన్న దెబ్బ తగిలిందనుకోండి ఏదో చిన్న గాయం తగిలి రక్తం వచ్చింది అనుకోండి ఒకడు ఏం చేస్తాడు లేచి వెళ్ళి ఏదో తదిగొడ్డ తీసుకొచ్చి కట్టుకుంటాడు ఇంకొకడు ఆ రక్తం చూడగానే అయ్యో అయ్యో రక్తం రక్తం చూడగానే అసలు రక్తం దాన్ని ఎర్రింకి చూసి కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు ఉంటారు అందులో ఆ రక్తం ఇంకొకటి దగ్గర ఉంటే పర్వాలేదు కానీ వీడి చేతి దగ్గరే రక్తం వచ్చేస్తే కళ్ళు తిరిగి పడిపోతాడు అంటే అంతల్లాగా ఆ దేహాత్మభావము అంత దృఢంగా ఉండటం ఎవరికి శోభనివ్వదు సో ఏదైనా అనారోగ్యం చేసిందనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మందు వేసుకోవటం తప్పదు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడిపోతే వెక్కి వెక్కి ఏం దగ్గరికి వెళ్తే గమనం తగ్గుతుందా ఏమేమి అలాగేమీ తగ్గదు సో మనం మామూలుగా వెళ్ళాల్సిన విధంగానే ధైర్యంగానే వెళ్ళి మందు వేసుకుంటాము కొంచెం ఈశ్వరుడు ఎందు భరోసా ఉండటము తర్వాత ఆల్ సెడన్ డన్ ఆరోగ్య దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేహం ఆత్మ కాదు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆత్మ కాదు ఆ సత్యం ఒకటి అలా మిగిలి ఉంది దాన్ని విస్మరించరాదు కాబట్టి ఇది మందు వేసుకోవడం అనవసరం నేను చెప్పట్లేదు కానీ దేహాత్మభావం కనుక దృఢంగా ఉన్నట్లయితే వాడు ఇలా కూర్చుని ఓం అంటే నథింగ్ విల్ హ్యాపీ కాబట్టి అదొక పెద్ద ప్రతిబంధకం అలాగే మన మనస్సు అనే ఉపాధిల్లో భావం కలిగి ఉన్నవాడు వాడు కూడా ఓంకారం చేత వాడు హీ కెనాట్ అచీవ్ ది గోల్ సో ఈ ప్రతిబంధాలను గుర్తుపట్టాలి అంటే ఈ ఓంకారం తెలియని వాడు ఎవడు ఉన్నాడు మొత్తం కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా అందరికీ తెలుసు ఉంటాం కానీ ప్రయోజనం సిద్ధిస్తోందా లేదు ఎందుకని ఆటంకము ఏమిటి ఆటంకము ఇగో ఇది ఆటంకం అప్రతిబంధన సో మనస్సు మనస్సు కూడా ఒక ఉపాధిగా ఉండి ఆ మనస్సు యొక్క ధర్మములను మనం మన మీద ఆరోపించుకుంటూ ఉంటాం మనస్సు విషయంలో మనకి ఏ రకమైన స్పేసు ఉండకుండా ఉంటుంది అంటే మనస్సు కోపం వచ్చిందనుకోండి మనం ఆ కోపంతో మమేకమైపోతుంది మనస్సులో దుఃఖం కలిగితే దాంతో మమేకమైపోతుంది మనసులో భయం వేస్తుంది దాంతో మమేకమైపోతుంది సో ఈ విధంగా మనస్సులో ఉదయించేటువంటి ఈ భావజాలం ఏదైతే కలదో దీని విషయంలో ఒక సాక్షిభావాన్ని మనం కలిగి ఉండాలి మనసులో దుఃఖం వస్తుంది ఏవో మన ఏవో బృహచ్ఛద్రాలు ఏవో ఉన్న కారణంగా ఇంకేవో సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఒక యంగ్ మ్యాన్ ఓ కుటుంబంలో పుట్టేడు అంటే ఆ కుటుంబం యొక్క ఆస్థే కాకుండా ఆ కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూడా వారసుడు అవుతాడు అలాగే ఇంకో యంగ్ లేడీని వివాహం చేసుకుని ఓ కుటుంబం స్థాపించేడు అంటే సమస్యలు దాంతో బట్టుగా ఉత్పన్నం అవుతూ ఉంటాయి వివాహం చేసుకోగలుగు దాని మేడం పెట్టేసుకుని వివాహం చేసేసుకోటం వరకు బాగానే ఉంటుంది అక్కడ రాజేశ్వరి గార్డెన్లో అందరూ వచ్చారు భోజనాలు చేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఉంటుంది అసలు ముసళ్ళ పండగ ముందు సాధిత అవుతుంది సో ఆ తర్వాత ఉంది సమస్య ఎంత అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి ఆ అయినప్పుడు మనస్సులో అనేక దుఃఖాలు అవేగాలు భావావేగాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది వాటినన్నింటినీ ఒక సాక్షిభావంతో ఒక నిగ్రహంతో నిర్వహించుకోగలిగినటువంటి ఆ నిర్భర ఉండాలి అలా ఉన్నవాడు వాడు ఓమును కూర్చోగలుగుతారు అంతేగాని వీడు ఎప్పుడు ఎక్సైటెడ్ స్టేట్లోనే ఉంటాడు గ్రౌండ్ స్టేట్లో ఎప్పుడూ ఉండడు ఎప్పుడూ ఎక్సైటెడ్ లోభమో దో శోకమో మోహమో భయమో ఏదో ఒక ఎక్సైట్మెంట్లో ఉంటాడు ఎప్పుడూ కూడా ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంటుంది వాడికి నిద్రే పట్టదు ఇంకా ఓంకారం దాకా ఎక్కడ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ మనస్సుని ఓంకారం ద్వారా బ్రహ్మయందు ప్రవేశపెట్టుటకు కుదరదు అది ప్రతిబంధం అయిపోతుంది రెండవ ప్రతిబంధం ఇంక మూడో ప్రతిబంధం అహంకారమే పెద్ద ప్రతిబంధం ఇదంతా చేసేవాడిని నేనే అనేటువంటి అహంకారం ఏదైతే గలదో ఈ కుటుంబాన్ని పోషించేది నేను ఇన్నిన్ని గొప్ప గొప్ప ఘనకార్యాలను నేను సాధించాను ఈ దేవాలయాలు కట్టాను అయితే ఈ ఆశ్రమాలు కట్టాను అని ఇలాగ సాధువులు అయినట్లయితే అటువంటి అహంకారం గృహస్థులైతే ఇంకో అహంకారం ఈ పిల్లలకందరికీ పెళ్ళిళ్ళు నేనే చేశాను వీళ్ళు చదువులు నేనే జపించాను వీళ్ళని పైకి తీసుకొచ్చింది నేనే ఈ రోజు నా మొహం కేశ పిల్లవాళ్ళు చుట్టలేదు మరి అహంకారం అంటే దుఃఖం కూడా పక్కనే ఉంటుంది అంతే కదా పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల వాళ్ళు జన్మించాను వాళ్ళు చదువుకున్నారంటే వాళ్ళు మన మొహం చూడప్పుడు వాళ్ళతో దుఃఖం కలగదు ఇదంతా చేసింది నేనే అనుకున్నప్పుడు వాడు చూడకపోవడమే లాభం ఖాయం వాడు అట్టమానం అన్న దృష్టిలో ఉంటే ఇంకా మరి వాడికి కొత్తగా పెళ్ళాడినమాయని ఎప్పుడు చూస్తాడు ఇరవై రెండు గంటల తల్లిదండ్రులు కలిసి దృష్టిలో కూర్చుంటే ఇప్పుడు ఈ నూతనంగా జీవితంలో ప్రవేశించినటువంటి అందాల బొమ్మను చూసింది కాబట్టి అటువైపు వలస్సు ఎప్పుడైతే ప్రసరిస్తుందో ఇటు కొంచెం డైల్యూట్ అవుతుంది డైల్యూట్ అయినప్పుడు పేరెంట్స్ కి ఇచ్చే ప్రాబ్లం ఆ ప్రాబ్లంకి ప్రాబ్లం ఎక్కువ వాళ్ళు ఏమనుకుంటారంటే బయట ఉందనుకుంటారు ఆ ప్రాబ్లం కాదు అహంకారం ఉన్న ఉంది ప్రాబ్లం సో అహంకారము అనేది ఉంటే అది ఈ ఏ అంశం ఏ లెవెల్ వరకు ఉంటుందో ఆ లెవెల్ వరకు అది పెద్ద ప్రతిబంధకంగా ఉంటుంది కాబట్టి సరళంగా అహంకారం ఏమీ లేకుండా ఈ దురుపుకుపోయేవాడు ఉంటాడు చూడండి వాడు కూర్చున్నాడంటే తక్కువ అహంకారం ఫిక్స్ అయిపోతుంది ఎందుకంటే ప్రతిబంధాలే ఉండవు కాబట్టి అప్రతిబంధన అక్షరే అవతిష్టతే యథా ధనుష ఆశతే లక్ష్యే కాబట్టి ధనస్సును ఎక్కువ పెట్టేప్పుడు కూడా మనస్సు స్థిమితంగా ఉండాలి మీరు ఇంట్లో దెబ్బలాడి వెళ్ళి ధనస్సును ఎక్కువ ధనస్సు ప్రాక్టీస్ చేసి ఇవాడు ఇంట్లో దెబ్బలాడో లేకపోతే కొలిద్దుతో దెబ్బలాడో లేకపోతే వాళ్ళు వాళ్ళు తిట్టుకుని ఆ తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టాడు అనుకోండి ఏమవుతుంది ఏమీ అవ్వదు స్థిమితంగా ఉండాలి నేను వ్యక్తిగతంగా చూశాను ఈ శీర్షాసనం వేసినప్పుడు మనస్సు కామ్ గా ఉంటే శీర్షాసనంలో మీరు చక్కగా నిలబడగలుగుతారు శీర్షాసనం అంటే గోడకు వేయడం గురించి కాదు నేను చెప్తూ ఉంటాను మధ్యలో వేయాలి హాల్ మధ్యలో శీర్షాసనం వేయాలి దాని గురించి చెప్తున్నా సో ఈ మధ్యన ఏం చేశారంటే ఈ మధ్యలో మీరు క్షీర్శాసనం ప్రాక్టీస్ చేసి వాళ్ళమాట మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని చెప్పట్లేదు ప్రాక్టీస్ చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నా వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే గోడతో ముందు ప్రాక్టీస్ చేసినా ఫైనల్ గా మధ్యలో వేయాల్సి ఉంటుంది ఎందుకంటే శరీరశాసనం ఉంటే ఉడికే బాడీ ఫ్లోని బ్లడ్ ఫ్లోని రివర్స్ చేయడం ఒక్కటే కాదు శరీరశాసనం ఉంటే శరీరశాసనంతో పాటుగా మనస్సు అకాగ్రమ్ అయిపోతుంది ఎందుకంటే బాడీని ఆ పొజిషన్లో మీరు బ్యాలెన్స్ చేయాలంటే మనస్సు చాలా కామ్గా ఉండాలి మనస్సు కామ్గా లేనప్పుడు నేనే ప్రాక్టీస్ చేశాను మనస్సు రెగ్యులర్గా వేసుకోవడం నాకు అలవాటు ఉంది మనస్సు కామ్గా లేదనుకోండి ఎప్పుడైనాను ఓసారి ఐ ట్రై టు పుట్ ఇట్ అప్ and అండ్ ఐ జస్ట్ డజన్ టు స్టాండ్ స్టేబుల్ సో ఐ కమ్ డౌన్ ఐ వాట్ ఈస్ రాంగ్ అని మళ్ళీ ట్రై చేస్తే ఐట్ ఓంట్ వర్క్ చెస్ టుడే ఇట్ కెన్ నాట్ వర్క్ అని ఇందులోస్తాం కొంచెం మనస్సు ప్రసన్నమైన తర్వాత మళ్ళీ వేస్తే అప్పుడు సో మనస్సు చాలా కల్లోలంగా ఉన్నవాడు ఏ పని చేయలేడు మనస్సు కల్లోలంగా ఉన్నవాడిని ఓ కూడికిచ్చి ఐదు పదిహేళ్ళు అంటే చెప్పలేడు ఐదు పదిహేడు అంటే కోపడతాడే విసిగించకు పదిహేడు వేలు ఐదు వేలు పదిహేడో యొక్క నేను పదో తరగతి చదివినప్పుడే నాకు రాదు ఇప్పుడు అదుతా కోపడతాడు సో మనస్సు కల్లోలంగా ఉన్నవాడితోటి ఏమాట మాట్లాడుకోరు మనమే మాట్లాడుకోరు ఒకసారి నేను ఒక ఆయనతో మాట్లాడుతున్నాను ఆయన చాలా చికాగా కల్లోలంగా ఉన్నా ఆయన మనస్సు స్పష్టమైపోయింది నేను శుభం మీరు ఉండండి నేను తర్వాత మాట్లాడతాను అలాగే ఏమిటో చెప్పండి నా అయినా తెలివి నావు ఎందుకంటే నీ మనస్సు ఏకాగ్రంగా లేని కూడా చెప్పి ఉపయోగం లేదు సో చిన్న లౌకిక వ్యవహారంలో అవగాహన చేసుకుందుకు కూడా కల్లోలంగా ఉన్న మనస్సు పనికి రాకుండా పోతుంది అలాంటిది ఓంకారంతో మనస్సు ఆత్మయందు విలీనం చేయడం ఎక్కడ కుదుతుంది చూడండి కాబట్టి మనస్సు ప్రసన్నంగా ఉంచుకోవటం అన్నది అది ఒక వాల్యూ ఆ వాల్యూని మనం ప్రాక్టీస్ చేయాలి మనస్సు ప్రసన్నంగా ఉండటం తనలో తాను సంతుష్టుడై ఉండడం తనలో ఒక పూర్ణత్వాన్ని ఒక నిండుదనాన్ని సాక్షా ఆవిష్కరించుకుని ఇది చాలా మౌలికమైనటువంటి కండిషన్స్ ఇవి ఆ ప్రతిబంధాలు ఏమీ లేకుండగా సహజంగా వీడు ఆ ఓంకార ధ్యానాన్ని చేయగలుగుతాడు తర్వాత అతహా ప్రణవహా ధనువ ధను అది కొంత రిలేటివ్లీ కామ్గా ఉన్న మైండ్ని పూర్తిగా ఆత్మచైతన్యమునందు విలీనం చేయటానికి ధనస్సు ఉపయోగపడుతుంది రిలేటివ్గా కామ్గా ఉండాలి ఇప్పుడు చెయ్య ఒడుకుతో ఉంటే బాణం పెట్టి మీరు ప్రాక్టీ మీరు టార్గెటింగ్ చేయలేరు చెయ్య స్టేబుల్గా ఉంటే అప్పుడు ఆ పాయింట్ నుంచి ఆ బాణాన్ని ఆ బాణం ధనస్సు మీద ఎక్కువ టార్గెటింగ్ అవుతుంది చేయ వణికిపోతుందనుకోండి ఇటు వాటి టార్గెటింగ్ ఏం చేస్తాడు అదేవిధంగా రిలేటివ్లీ కామ్ ప్రసన్నమైన మనస్సుని మనస్సుతోటి మీరు ఓంకారాన్ని ధ్యానం చేసి ఓంకార ధ్యానం చేశారనుకోండి ఆ మనస్సు చాలా సరళంగా తేలికగా ఆ టార్గెట్లో ప్రవేశించేస్తుంది అంటే ఆ పరమాత్మయంలో ఆత్మ చైతన్యంలో ప్రవేశించగలుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ ఓంకారం అనేది అది ధనస్సు వలె పనిచేస్తోంది నిజంగా ధనస్సు అనుకునేది అనురివ సమూహం నిజంగా ధనస్థ అనుకోండి ఓం అన్నది నిజంగా ధనస్థ అంటే ఒక ఆయన ఏం చేశాడంటే ఓం ఇలా ఉంటుంది కదండి ఆ దాన్ని ఆ ఓమ్ని ఆర్టిస్ట్ ఏం చేశాడంటే దాన్ని ధనస్సాకారంలో దాన్ని రాశాడు ఇలాగా రాసి ఇదిగో ఓ ప్రణవో సమూహం ఇట్స్ ఓకే ఆర్టిస్టికల్గా వీ కెన్ అప్రిషియేట్ ఇట్ మరి ఆర్టిస్టింగ్ అంతకంటే ఏం చేయగలుగుతాడు కానీ ఫిజికల్గా ధనస్థంతో ఒకటి ఉంటుందని అది ఓంకారమే ఆ రకంగా ఉంటుందని ఇలాంటి మాటలు చెప్పకూడదు కొంతమంది అవి కూడా చెప్పేస్తూ ఉంటారు అలా చెప్పకూడదు అలా చెప్పిపోతారు అలా భ్రమపడతారేమో అనే ఆయన ధనురివ ధను అన్నాడు ధనస్సు వంటి అంటే ధనస్సులాగా దానికి రూపకం చేశారు పోలికి చేశారండి అంతేగాని నిజంగా ధనస్సు కాదు సో ధనురివ ధనుహు ధనస్సుగా అంటే ఓకే ఓంకారము ధనస్సు అయిన పక్షంలో బాణేమిటి శరో హ్యాత్మా ఉపాధిలక్షణ పర ఏ జలె సూర్యాత్ ఇహ ప్రవిష్ట దేహే సర్వౌద్ధప్రత్యయసాక్షిత సశర ఇవ శరహ అంటే బాణం ఈ బాణం ఏమిటి ఆత్మ ఆత్మయే బాణము ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ బా బాణం ఏంటి సచిదానంద ఆత్మ ఇక్కడ లక్ష్యము సచ్చిదానంద ఆత్మ కాబట్టి ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ అయినప్పుడు లక్ష్యాన్ని లక్ష్యంలో ఏం ప్రవేశపెట్టక్కర్లేదు కాబట్టి లక్ష్యము నుండి విడివడి ఉన్నటువంటి తత్వాన్ని లక్ష్యంలో ప్రవేశపెట్టాలి సో ఆ సచ్చిదానంద ఆత్మయే లక్ష్యము నుంచి అదే సచ్చిదానంద ఆత్మనే పడే లక్ష్యము నుంచి విడిపోయిందా అన్నట్లుగా ఉంది వ్యవస్థ దేనివల్ల ఉపాధి లక్షణ ఉపాధి యొక్క లక్షణములను తన కలిగి ఉన్నది ఉపాధే లక్షణాన్ని ఎస్య సహా ఉపాధి యొక్క లక్షణములు కలది ఇప్పుడు ఆత్మని చూడండి ఏమంటానంటే పశ్చిమచక్షు శృణ్వన్ కన్ను అని మీరు అంటున్నారు కన్ను అంటే ఏమిటి ఆత్మకే కన్ను అని పేరు ఎందుకంటే ఫ్యాన్ అంటే ఏమిటి ఎలక్ట్రిసిటీకే ఫ్యాన్ అని పేరు అంతే కదా ఒక ఫ్యాన్ ఆకారం పెట్టి అది ఎప్పుడూ తిరగలేదు అనుకోండి దాన్ని ఫ్యాన్ ఎలా అంటారు ఇందుకే మీరు అలా మీరు అంటే అనొచ్చు మీరు ఏదో ఏదో పొరపాటు అంటారేమో కానీ ఫ్యాన్ అంటే ఏమిటండి ది వన్ విచ్ ఫ్యాన్స్ ఫ్యాన్ను చేసి ఫ్యాన్ అంటే ఇప్పుడు మనకి అదిగో ఆ రెక్కలు ఆ హబ్బు ఆ రాడ్డు అవి ఫ్యాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది బట్ నిజం చెప్పండి మీరు లోతుగా ఆలోచించి చెప్తే వాట్ ఈజ్ ఇట్ దట్ రియల్లీ ఫ్యాన్ అనే నామానికి తగ్గది ఏమిటి ఎలక్ట్రిసిటీ సో ఎలక్ట్రిసిటీయే ఈ ఉపాధి యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నప్పుడు ఫ్యాన్ అనే నామము చేత వ్యవహరింపబడుతుంది దీపము దీపము అంటే ఏమిటి ఎలక్ట్రిసిటీకే ఇంకో ఉపాధిలోకి వెళ్ళేప్పటికీ దీపము అని అలాగే ఆత్మ చైతన్యమే కన్ను అనే ఉపాధి ఎందు ఈ నేత్ర గోళకములు అనే ఉపాధి ఎందు నేత్రము అనబడుతోంది అనే ప్రధానికి అర్థం అది చక్షధాతువుకి చూచేది అని అర్థం సో చూచే సమయంలో ఆత్మచైతన్యమే కన్ను అనబడుతోంది వినే సందర్భంలో ఆత్మచైతన్యమే చెవి అనబడుతోంది సో ఈ విధంగా ఈ విధంగా తెలుసుకునే సందర్భంలో అంటే మనస్సు యొక్క ఉపాధి చేత తెలుసుకునేటువంటి సందర్భంలో ఆత్మచైతన్యమే ద్రష్ట లేక జ్ఞాత అనబడుతోంది ఈ విధంగా ఉపాధి లక్షణాలను ఎప్పుడైతే తన మీద ఆరోపించబడినవో ఆ కారణం చేత ఆత్మ చైతన్యము నిరుపాధికమైన సచ్చిదానంద ఆత్మ నుండి విడిపడినట్లుగా భావిస్తుంది భావింపబడుతోంది సో ఉపాధి లక్షణములను తన ఎందు ఆరోపించుకున్నటువంటి పర ఆ పరమాత్మయే ఇక్కడ శరము కాబట్టి లక్ష్యమేమిటి నిరుపాధిక పరమాత్మ శరమేమిటి బాణమేమిటి సోపాధిక పరమాత్మ అది సందర్భం సోపాధిక పరమాత్మని నిరుపాధిక పరమాత్మలో ప్రవేశపెట్టాలి నెక్లెస్ అంటే ఏమిటి సోపాధిక బంగారం బంగారం అంటే ఏమిటి నిరుపాధిక బంగారం ఈ సోపాధిక బంగారాన్ని నిరుపాధికమైన బంగారంలో ప్రవేశపెట్టాలంటే ఏం చేయాలి దాన్ని కరిగించాలి నిప్పుల్లో వేసి కరిగించాలని ఒక క్రూసుబుల్లో వేసి వేడి చేస్తే సోపాధిక బంగారము అంటే నెక్లెస్ రూపంగా ఉన్న బంగారము ఒక విశిష్ట రూపము లేని బంగారం కింద బంగారంలో ప్రవేశించేస్తుంది అదేవిధంగా ఈ ఉపాధి దేహము ఇంద్రియములు మనస్సు ఇవే ఉపాధి ఈ ఉపాధులు ప్రకటమైన కారణాన్ని కారణంగా ఇంకో రకంగా ఈ ఉపాధులు ప్రకటమైన పాపానికి ఆ పరమాత్మయే జీవశబ్ద వాచ్యమవుతోంది సో ఇప్పుడు ఏం చేయాలి పరమాత్మ ఈ జీవుడు ఈ ఉపాధి లక్షణాలని తిరస్కారం చేసి తన స్వరూపంలో కల్ ఉండుటయే ఆ ప్రయత్నంలో ఓంకారము సహకరిస్తుంది అందుకోసం ఓంకారాన్ని ధనస్సుగా ఈ పరిచ్ఛన్నమైన వ్యక్తి అనబడేటువంటి ఆ జీవుణ్ణి శరంగా ఇక్కడ చెప్పాడు ఏమండి ఈ జీవుడనేవాడు వేరే ఏమీ లేడు ఆ సచ్చిదానంద ఆత్మయే ఉపాధి ప్రకటమైనప్పుడు అది జీవుడు అని మీరు అన్నారే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే జలే సూర్యాదివత్ సో ఇప్పుడు నీటిలో సూర్యబింబం ఉన్నది ఇప్పుడు నీటిలో సూర్యబింబాన్ని చూస్తారు ఇదిగో సూర్యుడు అని అంటారు బింబం నీటిలో చూసి ఇదిగో సూర్యుడు అని అంటారు నీటిలో సూర్యుడు ఉన్నాడు కానీ నీటిలో ఉన్న సూర్యుడు అంటే వాస్తవంగా సూర్యుడు నీటిలో ప్రవేశించినట్టుగా అనిపిస్తుందంటే సర్వవ్యాపకమైన సూర్యుణ్ణి ఆ నీరు ట్రాన్స్పరెంట్ లిక్విడ్ అయిన కారణంగా ఇట్ క్యాప్చర్స్ ది ఇమేజ్ సూర్యుడు సర్వత్రా ఉన్నాడు కానీ నీటిలో ఉన్నాడు అన్నట్లుగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ నీటిలో ఉన్న సూర్యుడు అసలు సూర్యుడి నుంచి విడిపోయి ఉన్నాడా కానీ విడిపోయి ఉన్నాడని అనిపిస్తుంది ఉన్న ప్రతిబింబం మీ నుంచి విడిపోయి సెపరేట్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకు అలా అనిపిస్తుంది అద్దము అనే ఉపాధి చేత అనిపిస్తుంది అద్దం తీసేశారనుకోండి ఆ ప్రతిబింబం ఏమైంది గాల్లో కలిసిపోయిందా లేదా మీలో మీలో కలిసిపోయింది ఎప్పుడు మిమ్మల్ని విడిచి లేదు నిజానికి మీలో విలీనం అయిపోయింది ఎక్కడికో ఒకడికి వెళ్ళిందని చెప్పాలి కదా మీలో విలీనమైపోయింది అని చెప్పాలి అదేవిధంగా ఈ కుండలో నీళ్లు తీసేవాళ్ళు పడేశారనుకోండి ఆ సూర్య ప్రతిబింబం ఏమైనట్టు సూర్యులో విలీనమైపోయింది అని చెప్పాలి అదేవిధంగా ఈ ఉపాధి ఎందు ప్రకటమవుతున్నటువంటి సచ్చిదానంద ఆత్మయందు ఈ ఉపాధి దోషమును ఉపాధి దోషమును నివారణ చేస్తే సచ్చిదానంద ఆత్మలో కలిసిపోతుంది అయితే ఉపాధి దోషాన్ని నివారణ చేయాలంటే ఏం చేయాలి ఆత్మహత్య చేసుకోవాలా ఉపాధి లేకుండా చేయాలా అంటే ఉపాధి మీరు ఆత్మహత్య చేసుకున్న కారణంగా ఉపాధి పోదు ఈ ఫిజికల్ ఉపాధి పోతుంది కానీ సూక్ష్మోపాధి అలాగే మిగిలి ఉంటుంది కాబట్టి ఆత్మహత్య సొల్యూషన్ కాదు దీనికి ఆత్మహత్య వల్ల కేవలం ఈ లోన్స్ అవి బయటపడతారు అంతే ఉపయోగం పాప పుణ్యాది కర్మల నుంచి బయటపడే ప్రసక్తి లేనే లేదు అవి కొనసాగుతూనే ఉంటాయి ఇదిగే లోన్స్ అవి ఇచ్చిన వాళ్ళు ఉన్నది కూడా వాళ్ళు దండం పెట్టి కూడుకుంటారు ఇంకేందుకంటే వాళ్ళు కలిగింది లేదు కనుక ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ ఆత్మహత్య వల్ల లాభం అంతకుముందే ఉపయోగం లేదు కాబట్టి ఉపాధిని ఫిజికల్గా వినాశించేసి తద్వారా ఈశ్వరుని కలిసి ప్రసక్తి లేనే లేదు ఉపాధిని వినాశం కాదు చేయాల్సింది దానివల్ల ఆపోజిట్ రిజల్ట్ వస్తుంది నిజానికి ఉపాధి దారిని ఉపాధిని ఉండనిచ్చి ఉపాధి లక్షణములు ఏవైతే తన ఎందు అధ్యారోపణ చేయబడి ఉన్నాయో వాటిని విజ్ఞా జ్ఞానము చేత త్రోసిపుచ్చుటయే చేయవలసింది ఆ విధంగా కల్పితమైన అయితే ఆరోపితమైన ఉపాధి లక్షణములను త్రోసిపుచ్చుట ఎందు ఓంకారము చాలా సహకారం చేస్తుంది చాలా ప్రాక్టికల్ ఇప్పుడు నేను చెప్పేదంటే చాలా ప్రాక్టికల్ సో ఓంకార ధ్యానంలో దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ డస్ హ్యాపన్ నేను ఇక్కడ మెడిటేషన్ చెప్పాను నేను ఎక్కడికి వెళ్ళినా మెడిటేషన్ చెప్తూ ఉంటాను దాంట్లో అనుభవంగా మనం చూస్తూ ఉంటాం ఇది సో సూర్యాధిపతి ఇహ ప్రవిష్ట ఇప్పుడు ఆత్మ చైతన్యము ఈ దేహముందు ప్రకటమవుతోంది ప్రకటమైనప్పుడు కన్ను చెవి మొదలైన ఇంద్రియములే అదే ఇంద్రియాలైపోయినట్టుగా భాషిస్తోంది అదే ఒక జీవ స్వరూపాన్ని పొందిందా అన్నట్టుగా భాషిస్తోంది వాస్తవంగా అవేమీ జరగటం లేదు వాస్తవంగా జరిగింది ఏమిటంటే సర్వబౌద్ధ ప్రత్యయ సాక్షితయా సహాశర ఇయ ఇప్పుడు ఆత్మచైతన్యం ఈ ఉపాధిలో ప్రకటమైనప్పుడు అది ఎలా ఉందంటే బుద్ధి ఎందు ఉదయించే వృత్తులన్నిటికీ సాక్షి రూపంగా నిలిచి ఉన్నది అది దాని స్వరూపం ముందు దాన్ని దర్శనం ముందు దాన్ని అవగాహన చేసుకోవాలి ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఐ ఆమ్ ది బాడీ అని వీడు అనుకుంటాడు నేను మెడిటేషన్లో ఇలాంటివి చెప్తూ ఉంటాను ఆ మాట ఎందుకంటున్నానంటే ఇట్ ఈస్ ఎ వెరీ ప్రాక్టికల్ థింగ్ అని మీ నోటీసులు తీసుకురావడం కోసం అలా అంటూ నేను సో మెడిటేషన్లో నేనేం చెప్తానంటే చూడు ఐ ఆమ్ ది బాడీ అనే ఐడియా తప్పు ఐ ఆమ్ అవేర్ ఆఫ్ ది బాడీ అని చెప్తాను సో నువ్వే ఎగ్జామిన్ చేసుకో నీ పరిస్థితిని నువ్వే పరిశీలించుకో నీకు ఏమనిపిస్తోంది ఐ ఆమ్ ది బాడీ రైట్ అనిపిస్తోందా ఐమ్ అవేర్ ఆఫ్ ది బాడీ రైట్ అనిపిస్తోందా అని నేను మెడిటేషన్లో ఐ పోస్ దిస్ ఇష్యూ అప్పుడు వ్యక్తికి వాడికి వాడంతటి వాడికే అర్థమవుతుంది ఐ ఆమ్ ది బాడీ అనేది తప్పు ఐఎమ్ అవేర్ ఆఫ్ ది బాడీ ఇస్ ది రైట్ థింగ్ కాబట్టి ఇప్పుడు ఆత్మ చైతన్యము ఈ దేహంలో ప్రకటమైనప్పుడు డిట్ బికమ్ ది బాడీ ఆర్ రీడ్ ఇట్ రిమైన్ ఎ విట్నెస్ ఆఫ్ ది బాడీ ఇట్ ఇన్ రీడ్ రిమైన్ ఎ విట్నెస్ ఆఫ్ ది బాడీ కానీ మనం అలవాటు అజ్ఞానం చేత అలవాటు చేత దేహాత్మభావాన్ని కలిగి జీవిస్తూ ఉంటాం కాబట్టి కాబట్టి ప్రాక్టికల్గా మీరు ఏం చేస్తారు నేను దేహము కాదు నేను దేహమును దర్శిస్తూ ఉండేవాడము దేహానికి సాక్షిని తర్వాత మనస్సులో నేను మెడిటేషన్లో ఏమని చెప్తానంటే ఆత్మా అసంగహ అని చెప్పడం కోసం నేను ఏమని చెప్తానంటే మీరు మీ మనస్సులో మీకు చాలా ప్రియమైన ఒక వస్తువుని భావన చేయండి అని చెప్తా అంటే వాళ్ళు సరి మళ్ళీ దానికి ఇది భావం చేద్దామా అది భావం చేద్దామా అని మీమాంసలో పడతారేమోనని ఎందుకంటే మీరు మెడిటేషన్ చేస్తుంటే ఆ మీమాంస వస్తుంది పడతారేమోనో నేనే సజెస్ట్ చేస్తాను మీరు మధ్యనే కొనుక్కున్న మెరిసిడీస్ బెంచ్ కాదు ఉంటే బహుశా మీకు ప్రియమై ఉంటుంది దాన్ని భావన చేయండి లేదా మీ దగ్గర ఒక్కొక్క పిల్ల ఉన్నట్లయితే బహుశా మీకు అది ప్రియమై ఉంటుంది దాన్ని భావం చేయండి లేదా ఒక రిలేషన్షిప్ తీసుకోండి మీకు బాగా ప్రియమైన కుమారుడు కుమార్తె ఈ రిలేషన్షిప్ తీసుకోండి తీసుకుని మీరిప్పుడు యు రిలేట్ విత్ దాట్ దాన్ని పరిశీలించండి పరిశీలిస్తే మీకు ఒక సంగతి అర్థమవుతుంది మీ మనస్సులో ఆ పదార్థముందు లేక ఆ వ్యక్తి ప్రేమ గలదు అనే సంగతి మీకు అర్థం ఎందుకంటే ఆ తర్శనలు కానీ ఆ పదార్థం కానీ గుర్తుకు రాగానే మీకు మీ మనస్సు స్థితి మీకు అర్థమవుతుంది దెన్ ప్లీజ్ రికగ్నైజ్ ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ దట్ కాదు అది కరెక్ట్ కాదు నాకు దాని ఎందు ప్రీతి ఆసక్తి అనేది కరెక్ట్ కాదు దేర్ ఈజ్ దట్ ఆసక్తి మనస్సులో ఆ రకమైన ఆసక్తి ఉన్నది అండ్ ఐఆమ్ అవేర్ ఆఫ్ దట్ అటాచ్మెంట్ అని మీరు గమనించండి కాబట్టి నేనే అటాచ్మెంట్ కాదు నేనే అటాచ్డ్ కాదు ఐఎమ్ ఓన్లీ అవేర్ ఆఫ్ ద అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఉంది మనస్సులో ఒక ప్రత్యేక రూపంగా అటాచ్మెంట్ ఉంది నేను ఆ అటాచ్మెంట్ విషయంలో సాక్షిగా ఉన్నాను తర్వాత ఇది ఒకటి చెప్తాను నేను మీకు అప్పుడే మెడిటేషన్ చెప్పినట్టుగా చెప్పేస్తున్నాను ఐ హోప్ యూ అప్రిషియేట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రై దెన్ ఇంకా తర్వాత ఏమంటానంటే ఐ సజెస్ట్ దిస్ ఈజ్ అ లిటిల్ మోర్ డిఫికల్ట్ కొంచెం సూక్ష్మానికి వెళ్ళిపోతే కఠినంగా ఉంటుంది సో ఇంకొంచెం ముందుకు వెళ్ళి నేను ఏమని చెప్తానంటే చూడు ది అహం అనే ప్రత్యయం ఉన్నది నా అయాం నేను అనే ఒక భావన ఉన్నది ఆ అహం వృత్తి మీకు తెలుస్తోందా లేదా అని అడుగుతా మీరు మీరు చెప్పండి నాకు మీకు అహం వృత్తి మీకు తెలుస్తుందా లేదా మీకే తెలియబడుతుందా లేదా కాబట్టి మీరు అహంవృత్తికి కూడా సాక్షియే మీరు ఆ సత్యాన్ని గమనించాలి నిద్ర లేనప్పుడు నిద్రపోయినప్పుడు లేకపోతే తెలివిగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాలలో అహంవృత్తి ఉండదు అరే అహవృత్తి లేదే ఇప్పుడు అనే సంగతి మీకే తెలుస్తూ కాబట్టి అహంవృత్తి ఉన్నప్పుడు ఇప్పుడు అహంవృత్తి కలదు అహవృత్తి లేనప్పుడు ఇప్పుడు అహంవృత్తి లేదు అనే రెండు స్థితులను మీరు సాక్షి రూపంగా దర్శిస్తూ ఉంటారు కాబట్టి ఈ డిస్కషన్ అంతకీ సారం ఏమిటంటే ఐ హమ్ నాట్ ది బాడీ ఐఎమ్ అవేర్ ఆఫ్ ది బాడీ ఐఎమ్ నాట్ యాక్టింగ్ ఇది కూడా చెప్తూ ఉంటాను నేను ఐఎమ్ నాట్ యాక్టింగ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ యాక్టింగ్ ఐఎమ్ నాట్ థింకింగ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ థాట్స్ ఆర్ థింకింగ్ ప్రాసెస్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ఫీలింగ్స్ I am not attached. I am aware of attachment. I am not angry. I am aware of anger. I am not greedy. Greed is not in front of me. In front of me, there is greed. It is not in front of me. It is not in front of me. So, I am aware of this greed. I am aware of this greed. I am aware of it. Now, greed is very good. గ్రీడ్ ఉందని తెలుసుకుంటే మీరు దాని మీద విజయాన్ని సాధిస్తారు వెంటనే మీరు జేబులో ఉన్న డబ్బులు ఎదురువాడికి ఇచ్చేయక్కర్లేదు యూ నీ నాట్ ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీబడీ సో ఐ హ్యావ్ గ్రీడ్ ఓకే ఈ గ్రీడ్ మనలో ఉందనమాట అని తెలుసుకుంటే దాని మీద మీరు విజయాన్ని సాధిస్తారు ఓ సందర్భంలో ఇవ్వాల్సి వస్తే ఇవ్వకూడదు అనుకుంటే ఆపుతారు యూ కెన్ డూ బోత్ ఆ స్వాతంత్ర్యం ఉంటుంది గ్రీడ్ ఉందనుకోండి మీకు ఫ్రీడమ్ ఉండదు ఎందుకని ఇవ్వాల్సిన సందర్భంలో కూడా ఇవ్వలేకపోతారు అది ఫ్రీడమ్ ఎక్కడి నుంచి వచ్చింది గ్రీడ్ ఉంటే కాబట్టి ఐఎం అవేర్ ఆఫ్ గ్రీడ్ ఐఎం అవేర్ ఆఫ్ అటాచ్మెంట్ సో ఈ విధంగా సర్వబౌద్ధ ప్రత్యయ సాక్షితయ అన్ని బుద్ధి ప్రత్యయములకు సాక్షి రూపంగా నేను నిలిచి ఉన్నాను అయితే నేను అపరిచ్ఛిన్న బ్రహ్మను అనే జ్ఞానం కలగలేదు ఆ బేసిక్ సెన్స్ ఆఫ్ లిమిటేషన్ ఉంది కాబట్టి అంచేతనే ఓంకార ధ్యానం అవసరమైంది కాబట్టి ఈ సకల బౌద్ధ ప్రత్యయములకు సాక్షిగా అహమస్మి నేను అయాం అనే అలా నిలిచి ఉన్న సందర్భంలో అప్పుడు ఓంకారము ఆహంప్రత్యయమును కూడా ఆత్మచైతన్యంలో విలీనం చేసేస్తుంది అది దట్ ఈస్ ది టేకాఫ్ పాయింట్ అంతవరకు టేక్ ఆఫ్ పాయింట్ కాదు ఇప్పుడు భూమి నుంచి రాకెట్ పైకి విదిలిపెట్టినప్పుడు దెర్ ఈజ్ ఎట్ అండ్ అప్ టు అప్ టు హైట్ భూమి యొక్క ఆకర్షణ శక్తి ఉంటుంది ఆ లోపలలో కనుక రాకెట్ ని పైకి పుష్ చేసేటువంటి ఇంజన్ వర్క్ చేయకపోతే కింద పడిపోతుంది ఆ ర్యాకెట్ ఒక హైట్ దాకా ఈ ఇంజన్ దాన్ని పైకి పుష్ చేస్తూ పుష్ చేస్తూ ఉండాలి ఆ హైట్ దాటిన తర్వాత ఇంకా పుష్ చేయనక్కర్లేదు ఆ ర్యాకెట్ ఇంకా వెనక్కి పడిపోదు అదేవిధంగా దేహాత్మ భావన నుండి కర్తృత్వ భావన నుండి థాట్స్ తోటి ఐడెంటిఫికేషన్ నుండి ఫీలింగ్స్ యొక్క ఐడెంటిఫికేషన్ నుండి ఆ అహంప్రత్యయాన్ని విడదీసి కేవలము కాన్షియస్ ప్రెసెన్స్ అయామ్ అహం స్మి నేను ఉన్నాను అంటే స్వయం ప్రకాశమైన ఉనికి ఆ స్థితి దాకా తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఓంకారాన్ని కనుక మీరు ప్రవేశపెట్టినట్లయితే అదిగో ఆ పరిచ్ఛిన్నమైన ఉనికి అనే ఒక భావన ఏది కలదో అది ఆ పూర్ణ ఆత్మతత్వంలో లక్ష్యము అదే లక్ష్యము దాంట్లో ఇది విలీనమవుతుంది కాబట్టి సకల బుద్ధి ప్రచయములకు సాక్షిగా ఉంటూ ఉండేటువంటి అహమస్మి నేను ఉన్నాను అనే అయాం అనే ప్రత్యయం ఏది అయాం అనే ఆ వృత్తి అహంవృత్తి ఏదైతే కలదో అహంవృత్తి వేరు అహంకారం వేరు అహంవృత్తి ఎందు కర్తృత్వ భోక్తృత్వములను అధ్యారోపణ చేస్తే అహంకారం అవుతుంది అహంవృత్తి అహంవృత్తిలో దోషమే లేదు అహంవృత్తి బ్రహ్మది అహమాత్మ కూడా కేశ సర్వభూతాశయస్థిత అహంవృత్తి బ్రహ్మది అహంవృత్తి అంటే అది నెక్లెస్ లాంటిది బంగారము ఒక విశిష్టమైన డిజైన్లో నెక్లెస్ అయిపోతుంది ఆ నెక్లెస్ అనేది తయారైన తర్వాత దాని మీద రాగద్వేషాలన్నీ తర్వాత వస్తాయి ముందు ఒక నెక్లెస్ రూపం వచ్చిన తర్వాతనే రాగద్వేషాలు నెక్లెస్ మంచిది బాగోలేదు చెడ్డది ఇవన్నీ తర్వాత వస్తాయి ముందు బేసికల్గా నెక్లెస్ అలాగే ఆత్మ చైతన్యము ఒక పరిచ్ఛన్నమైన ఉపాధి ఎందు ప్రకటన అయినప్పుడు అహం అనే వృత్తి ఉదయిస్తుంది అహం వృత్తి దట్ ఈస్ ది విండో టు ది ట్రూత్ విండోని ఎందుకన్నానంటే సూర్యుడు గదిలోకి వచ్చి గదిలో ఉన్న పదార్థాలను అందించే ప్రకాశింపజేస్తాడు కానీ గదిలోకి వచ్చేందుకు ఒక కిటికీ కావాల్సి వస్తుంది అలాగే ఈ అహంవృత్తి ఆ సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్యాన్ని ఈ ఉపాధిలో ఉన్నటువంటి కన్ను ముక్కు చెవి మొదలగు ఇంద్రియాలన్నింటిలోకి వీటన్నింటినీ ప్రకాశింపజేసేట్లుగా చేసేటువంటి కిటికీ వంటిది అహంవృత్తి అంచేతనే పొద్దున్న నిద్రలు వేసుకొనే ముందు అహంవృత్తి ప్రకాశిస్తుంది కిటికీ వెళ్తుంది నిండినట్టుగా ఆ తరువాతనే సకల ఇంద్రియములు ప్రకాశించడం ప్రారంభిస్తాయి కాబట్టి అహంవృత్తి చాలా పవిత్రమైనది అది సాక్షాత్తు ఆ పరమాత్మ చైతన్యము యొక్క మొట్టమొదటి రూపము కాబట్టి దానిని శరముగా చేసి రివర్స్ లో దాన్ని పరమాత్మ చైతన్యము నుండు విలీనము చేయుటలో ఓంకారము ధనస్సులే పనికొస్తుంది అది వ్యవస్థ సో సర్వబౌద్ధ ప్రత్యయ సాక్షితయ సహా శర ఇవ ఇక్కడ ఉపాధి లక్షణములను కలిగి ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే శర ఇవ ఇప్పుడు మీరు గమనించండి ఉపాధి ఎలా ఉంటుందంటే నేను చెప్పిందే చెప్తూ ఉంటాను పాడిన పాటే పాడుతూ ఉంటాను ఎందుకంటే సబ్జెక్ట్ కొంచెం క్లిష్టమైనది తర్వాత శాస్త్రం యొక్క లక్షణం అలా ఉంటుంది భాష్యకాలు రిపీట్ చేస్తూ ఉంటారు దాన్ని నేను చేస్తూ ఉంటాను ఓకే ఇప్పుడు చూడండి నెక్లెస్ అన్నారు మీరు నెక్లెస్ అని అంటున్నారే అది బంగారమే ఒక విశిష్టమైన రూపానికి మీరు ప్రాధాన్యం ఇచ్చి దాన్ని నెక్లెస్ అన్నారు బంగారం అనే పక్కన పెట్టి రూపానికి విలువనిచ్చి నెక్లెస్ అన్నారు అంతే కదా ఇయర్ రింగ్ అన్నారు అనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఏమిటో అది బంగారమే ఇంకో రూపం వచ్చింది రూపానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం బాగా అలవాటై ఉంది దాని ఇయర్ రింగ్ అన్నారు కాబట్టి మీరు నెక్లెస్ అన్నప్పుడు అది బంగారమే ఇయర్ రింగ్ అన్నప్పుడు అది బంగారమే అలాగే ఇప్పుడు ఒక కన్ను మీరు అన్నారు చూపు అన్నారు చూపు అంటే ఏమిటండి చూపు అంటే అది జ్ఞానమా కదా లేకపోతే జ్ఞానం కానీ చూపు ఏదైనా ఒకటి ఉందా చూపు అంటే జ్ఞానమే కదా సో ఇప్పుడు వాడికి చూపు వచ్చిందో లేదో తెలియాలనుకోండి ఎలా తెలుస్తుంది వాడి ముందు ఘటం పెట్టి దేవిట్రా అని అడుగుతారు ఇది ఏమిటి రాని అడిగితే దేవిటేమిటి అని వాడు అన్నాడు అనుకోండి అంటే చూపు రాలేదు అనమాట అంటే ఏదో మసగ్గా కనపడుతుందంటే ఆ ఉత్సవం అనమాట కాబట్టి వాడికి అది ఏమిటో తెలిస్తే దానికి చూపు అని పెడు తెలియకపోతే కాబట్టి చూపు అంటే ఏమిటండి తెలివి జ్ఞానము శబ్దం వినికిడి అంటే అదేమిటి అది జ్ఞానమే మరి చూపు జ్ఞానం అయితే వినికిడి కూడా జ్ఞానం అయితే మరి ఈ జ్ఞానానికి ఆ జ్ఞానానికి తేడా ఏమిటి అంటే అది ఏమిటో నేను చెప్తాను దీనికి ఏమిటో చెప్పండి మీరు నెక్లెస్ బంగారం అయితే ఇయర్ రింగ్ కూడా బంగారం అయితే మరి ఈ బంగారానికి ఆ బంగారానికి తేడా ఏమిటో చెప్పండి అప్పుడు ఈ తేడా నేను చెప్తాను అంటే రూపభేదము నామభేదమే కానీ వస్తుభేదం లేదు అని చెప్పాల్సి ఉంటుంది అలాగే చూపు అంటే అది తెలి జ్ఞానమే వినికిడి కూడా జ్ఞానమే రెండు జ్ఞానాలే కానీ ఆ ఈ చూపనే జ్ఞానము యొక్క నామరూపాలు ఓ రకంగా ఉంటాయి వినికిడి అనే జ్ఞానము యొక్క నామరూపాలు ఇంకో రకంగా ఉంటాయి చూపనే జ్ఞానము యొక్క నామరూపాలు రూపాకారంగా ఉంటాయి రంగు రూపము ఆకారము ఆలో ఆధ్వరణలో ఉంటాయి వినికిడి అనే దాని యొక్క నామరూపాలు ఎలా ఉంటాయి శబ్దానికి సంబంధించి పరుషమైన శబ్దమునో మ్యూజికల్ సౌండ్నో అలా ఉంటాయి కాబట్టి మీకు ఆ ఉపాధి భేదాన్ని బట్టి నామరూపాల్లో భేదం వచ్చింది కానీ వస్తుత రెండు జ్ఞానాలే అంతేగానండి ఫీలింగ్ ఒకటి ఉంది ఫీలింగ్ ఓ ఐ ఫీల్ ఏ లాట్ పరిక్ట్ అన్న వాట్ ఈస్ దిస్ ఫీలింగ్ అది జ్ఞానమే ఫీలింగ్ కూడా జ్ఞానమే కదా తర్వాత థింకింగ్ థాట్ అదేమిటి అది జ్ఞానమే నా ఇవన్నీ మీరు చెప్పారు ఇంకొకటి అడుగుతాను మీరు కరెక్ట్గా చెప్పండి నాకు అహం అదేమిటది అహం వృత్తి అది జ్ఞానమేనండి అది సంగతి కాబట్టి ఒకే జ్ఞానము ఇన్ని రూపాలని కలిగింది ఆవర్త బుద్భుత తరంగమయాన్ వికారా నంభోయథ సలిలమేవహి తత్స్తం అని ఇంకో దృష్టాంతం దృష్టాంతాల పరంపర సో సుడిగుండము అన్నారు అది ఏమిటది నీరు బుడగా తరంగము సలిలమేవహి తత్సమస్య ఇవన్నీ నీరేనండి అలాగే ఇక్కడ కూడా చూపు వినికిడి రసము ఇలాంటి ఇంద్రియ ధర్మాలు మనస్సులో ఉదయించే ఫీలింగ్స్ థింకింగ్ థాట్ అంటే బుద్ధి నిశ్చయాత్మకమైన బుద్ధి అహం ఇవన్నీ కూడా ఒకే తెలివిని వేర్వేరు మూసలలో పోస్తే వచ్చాయి ఇవన్నీ అన్నాయి ఆ తెలివి అది ఒకే తెలివి ఒకటి ఉంది ఇక్కడ ఆ తెలివే వేరువేరు మోసలలో పోసినప్పుడు ఇన్ని రకాలుగా భాషిస్తుంది ఒకే ఎలక్ట్రిసిటీ ఇన్ని గ్యాడ్జెట్స్లో ఇన్ని రూపాల్లో భాషించినట్లుగా ఆ తెలివి అది పరిచ్ఛిన్నమైనది అనే ఒక భ్రాంతిలో మనం బతుకుతూ ఉంటాం ముందు అసలు తెలివి దగ్గరికి చేరుకోవాలి సర్వబౌద్ధ ప్రత్యయ సాక్షితయా అంటే అక్కడికి చేరారు మీరు అక్కడికి చేరలేకపోతే ఇంకో ఓంకారము లేదు ధ్యానము లేదు ఇంకా మెడిటేషన్ అని చెప్పేసి అడావిడి చేస్తే అవలేదు చాలా దాంట్లో చాలా జ్ఞానము అవగాహన లోతైన అవగాహన ఉండి మెడిటేషన్లో కూర్చుంటే సరిపడుతుంది అవగాహన లేకుండా మీరు మెడిటేషన్ చేసిస్తూ ఉంటే అది సరిగ్గా వర్కౌట్ కాదు ఫ్రస్ట్రేషన్లో పడిపోతారు మహాత్ములు ఏమంటారంటే అంటే నేను కొంచెం మొహమాట పడుతూ ఉంటాను ఎందుకులే మనం విమర్శ చేయటం ఎందుకు మొహమాట పడతాను కానీ ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పి వాళ్ళు కొండ వదలుకుంటున్నట్టు చెప్తారు సో ఓ మహాత్ముడు ఇలా చెప్తుంటే విన్నాను నేను ఆ ఊరికే కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా మెడిటేషన్ సెంటర్స్ చాలా ఉన్నాయా మెడిటేషన్స్ చేస్తూ ఉంటారు అదంతా బ్యాక్ అండ్ ఫోర్త్ మెడిటేషన్ అది వర్క్ అయినట్టు ఉంటుంది మళ్ళీ జారిపోతూ ఉంటుంది ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు తేలు కుట్టిన దే వాంట్ సే ఎనీథింగ్ ఎందుకంటే వెయ్యి రూపాయలు కట్టి పదిహేను రోజులు పనిచేసిన తర్వాత ఏమీ లాభం లేదని అన్నాను కూడా మనసొప్పదు సో ఏదో కొంత లాభం ఉందని చెప్తూ ఉంటారు బట్ ఫైనల్లీ బ్యాక్ అండ్ ఫోర్తే దాంట్లో ఫ్రస్ట్రేషనే మిగులుతూ అంచేతనే జారిపోతూ ఉంటారు కూడాను అంచేతనే కొత్త కొత్త క్లైంటే తెచ్చుకుంటూ ఉండాలి జారిపోతూ ఉంటారు పాత వాళ్ళకు పాత నీరు పోతూ ఉంటుంది కొత్త నీరు వస్తూ ఉంటుంది సెంటర్ నడుస్తూ ఉంటుంది వీటి వల్ల తెలియదు ఏం లేదు మనస్సు సావధానంగా ఉండాలి యూ షుడ్ బి అలర్ట్ నీ మన నీ మనస్సులో వచ్చేటువంటి వికారములు అన్నిటి అడలా నువ్వు సావధానంగా అలర్ట్ ఫుల్గా అవేర్ఫుల్గా ఉన్నట్లయితే That is the real meditation, అని ఒక ఆయన I totally agree with him. హిమ్ అది సంగతి కాబట్టి ముందు అసలు సర్వ బౌద్ధ ప్రత్యయ సాక్షితయా ఆ స్థితికి